కీర్తన సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది సంకగుది అయిదే శరణార్థి నేనిదే తెంకినాభావము దేవుడేయరుగు కోరిడి చిత్తము కోరక మానదు వైరాగ్యమునే వదలను ఈ రీతి దినములు ఇట్లనే కడచి తేరిన పనులిక దేవుడేయరుగు తగు సంసారము తనవున బెనగి వెగటై మోక్షము వెదకేను పగటున రెంటా బరగిన జీవుడు ఎగువలు దగులమి దేవుడేయరుగు పంచేంద్రియములుపారీనికడ పెంచ పెద్దనై పెరిగేను అంచెల శ్రీ వెంకటాధిపులిచితి దించనియీమాయదేవుడేయరుగు